్రహ్మ కాబట్టి మీరు ఉపాసన అలా ఉంది ఇప్పుడు ఎదుర్కొంటా కనబడే విగ్రహమే దేవుడు నేను మాట్లాడుదా చెప్పండి మీరు దేవాలయానికి విగ్రహం చూడడానికి వెళ్తారా లేముందుకు వెళ్తారా ఏముంది చూడాలి విగ్రహం చూడడానికి వెళ్ళాలి కదా చూడాలి ఎందుకని విగ్రహమే దేవుడు అలాగే ఓంకారమే సృష్టికర్త ప్రజాపతి ఈశ్వరుడు దాన్నే శ్రగుణ బ్రహ్మ అంటారు శ్రగుణ బ్రహ్మం వాస్త ఈ ఓంకారం బ్రహ్మ ఇది ఎలా ఉందంటారు అని ప్రశ్న దానికి సమాధానం తద్య శంకు సర్వాణి ఆ బ్రహ్మ ఎలా ఉంది అంటే యథా అంటే లోక దృష్టాంతం శంకు శంకు అంటే శంకుస్థాపన అంటాను చూసిన ఆ శంకు కాదు శంకుస్థాపన అంటే ఇంత సైజు మెటల్ రాడ్ దొరుకుతుంది ఆ రాళ్ళ మీద ఇలా గుడ్డులా నిలబెట్టి అక్కడ కుంభంలాగా పెడతారు దేవాలయాల మీద కుంభం కుందా రేవస్తు కుంభం మీద పెడతారు దాన్ని శంకు కొడతారు అది తీసుకువెళ్ళి ఆ ఇల్లు కట్టిన తోట స్థాపిస్తారు కాబట్టి శంకు స్థాపన ఇది ఇది పద్ధతి ఈ మధ్య కాలంలో శంకు వస్తానండి దాని అలవాటు తర్వాత దాన్ని తీసే తర్వాత మనకు ఏం చేస్తారు ఆ శంకు ఇంత బొడుగు రాంటూరు దాని మీద కుంభం పెడితే అది అక్కడ మీరు మీ దగ్గర రెండు గజాల స్థలం ఉంటుంది అది కూడా ఎక్కువే ఆ స్థలంలో ఈ చెంకు మీరు కూర్చొడితే తర్వాత దీన్ని ఏం చేయాలి ఉంటే మళ్ళీ మనస్సుకి వెంటా తీరు ఎవరో తెలియని వాళ్ళు ఏం చేశారు ఊరికే శంకు స్థాపన అందాము ఇటక పెడదాము అని చెక్కు బదులుగా ఇటకవి దాన్ని ఎలాగంటే దీన్ని దీనికి ప్రతినిధి అంట శంకు ప్రతినిధి ఏంటి ఇటకా రత్నసింహాసనానికి ప్రతినిధి అక్షతలు అయినట్లుగా ప్రతినిధిగా ఇటకన పెట్టారు ఇటకన పెట్టారనుకోండి ఇప్పుడు ఇటకన ఏం చేయాలనే ప్రశ్న ఉదయించడు అన్ని ఇటుకల్లోనూ అది కలిగిపోతుంది తెలివైన పని ఎవరో వాళ్ళు మొదలుపెట్టారు తెలివైన ఆ శంకు కాదు ఇది శంఖు అది అనుకుంటారేమో అది కాదు ఈ నాళనే ఈనే ఏం చేస్తుంది పర్ణనాలము శంకు శబ్దానికి పర్ణనాలము ఆర్థిక కూడా ఉంది తర్వాత శంకువు అన్నది కోను ఉంది సరే కోన్ షేప్ అది శంకు యొక్క షేప్ ఓకే పర్ణనాలము అది నా సందర్భం లేదు ఇక్కడ మనకు మొత్తం పర్ణములా దాన్ని ఏంటి ఆకులా ఆ ఆకుల లోపల పత్ర ఆకు లోపల భాగాలు ఉంటాయి ఇటు అటు విస్తరించి ఉంటుంది ఆకు అవయవాలుతు ఉంటాయి వాటిని అన్నిటినీ కూడా ఈ నాళము నాళము వస్త్రాన్ని సప్లై చేసి చక్కగా లివింగ్ అది బతుకున్నట్టుగా అడ్డపడుతుంది అది సప్లై చేయకపోతే ఆటేమవుతుంది ఎండిపో ఆకులే మనం భోజనం చేస్తున్నాం అదే మనకు ఆహారం ఆకులు ఆకుల నుంచి పిండెలు వాళ్ళు కాబట్టి ఆకులంతని కూడా ఈ నాళను వ్యాపించి ఉంటుంది సంతృప్తి అంటే పుంగుల్లో దారని గుచ్చినట్టుగా ఉంటుంది ఈ వ్యాన్ని వ్యర్థ ఆకులన్నీ కూడా ఈల చేత వ్యాపించబడి ఉంటాయి బ్రహ్మణ పరమాత్మ ప్రతీకూతం ఇదే విధంగా ఓంకారము చేత ఏమంటే ఓంకారమా బ్ర అదే బ్రహ్మణ ఏమంటే విగ్రహమే దేవుడు దేవుడే విగ్రహము అన్నట్లు అక్కడ విగ్రహము దేవుడికి ప్రతీక అవుతుంది ప్రతీక ప్రతీక తెలుగులో గుర్తు అని అర్థం ఇంగ్లీష్ లో సింబల్ అన్నర్థం గుర్తు ఇప్పుడు గుర్తు ఎలా పెడతారంటే మీరు సంక్రాంతి పండ్లకి గుమ్మ ముందు ముగ్గు పెడతారు ఆ ముగ్గు గుర్తు దేనికి గుర్తు ఏదో రేపు ఒక దానికి గుర్తు అదేదో షేపు లో పెడతారు కదండి రథం ముగ్గు అనే వినంత పెడతారు అంటే రథం షేపులో పెడతారు అది రథమా రథం అనేది గుర్తు అలాగే అలా ఉన్నాయి చాలా అలా ఉంటాయి ఈ గుర్తులు అనేకం ఉంటాయి ఇప్పుడు గుర్తు ఇక్కడ గుండ్రంగా పెట్టుకుంటారు కొంతమంది అంటే అది ఉదయించే సూర్యుడికి గుర్తు కొంతమందికి ఉదయించే సూర్యుడు పనికిరాడు చంద్రుడు కావాలి చంద్రవాంక కావాలి కానీ చంద్రవంక లాబం అవడమే ఇది కావాలి అది కావాలి ఈ చంద్రమం కాబట్టి మధ్యలో పెట్టాలి ఎవరు చూసి అది గుర్తులో ఈ గుర్తు నుండి ముఖం మీద పెట్టుకోవడం అంటే ఎదరో తెలియాలన్నమాట వీడికి ఎక్కడో చేస్తున్నాడు అదే కదా వాళ్ళకి గుర్తు ఎత్తాల్లో గుర్తు అలా మీ గుర్తు గుర్తు ప్రతి కంటే ఒకటో నాకు సరైన దృష్టాంతం దొరకలేదు దొరికినప్పుడు చెప్తాను పుస్తకానికి ఏదో దొరికిందనుకో సరిపెడుతున్నాను గుర్తు పెట్టుకుంటా ఇప్పుడు ఆ ముడి ముడి వేసి పెట్టుకుంటా ఈ ముడి దేనికో గుర్తుంది ఆ ముడి చేతికి తగిన ఓ అని గుర్తు అలా పెట్టుకుంటాం ఏమంటాయి ఉంగరం మీద హనుమంతుడిని ఉంగరం లేదా హనుమంతుడిని పెట్టుకుంటారు లేకపోతే స్వస్తిక్ మార్పు పెట్టుకుంటారు ఆ స్వస్తిక్ ఉంగరం చేతికి తగ్గుతుంది వీడికి ఉంగరం తగ్గుతుంది తగలగానే ఆ మార్కు గుర్తు మార్క్ గుర్తు ప్రతింగ్ అంటే మార్క్ మార్క్ ఉంగరం చూడగానే ఆ మార్క్ కనపడుతుంది అది కనపడిన వెంటనే హనుమంతుడి గుర్తుకొస్తారు అలాగే మెడలో లాటెక్ వేసుకుని అలా చెప్పండి గుర్తు పెట్టుకుంటారు గుర్తు మార్క్ దాన్ని సంస్కృతంలో ప్రతీక అని అంటారు విగ్రహము ప్రతీక విగ్రహమే దేవుడు కాదు విగ్రహము దేవుడికి ప్రతీక కానీ మనం మాట్లాడేప్పుడు ప్రతీకకి దేవుడికి అభేదాన్ని కల్పించి మాట్లాడ విచేతనే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక సంగతి మనం గుర్తించాలి మనకి ఎదగకుండా కనబడేది ప్రతీక ప్రతీక ఏం చేయాలి ఆ ఒరిజినల్ ని మన బుద్ధికి తీసుకురావాలి మీ బుద్ధి ఎక్కడో ఇప్పుడు చోట్ల ఉండి ఎదురుకుండా నిలబడి ఉన్నారనుకోండి ఏమీ ఉపయోగం లేదు భావనలోకి రావాలి దేవుడు భావనలోకి దేవుడు వస్తే అప్పుడు బయట ప్రతీకకి పర్పస్ అయింది అని భావనలోకి దేవుడు రాలేదనుకోండి పర్పస్ అయినట్టు కాదు పూర్వం అర్థం లేదు ఒక తను విదేశానికి వెళ్తూ అదే చాలా దూర ప్రయాణంలో వెళ్తూ మొక్క ఒకళ్ళు పాతి పెట్టలేదు భార్యతో చెప్పాడు ఈ మొక్క ఆరోగ్యంగా ఉన్నంత వరకు నేను బాగున్నట్టే ఈ మొక్క పోతే నీళ్లు కూడా పోయేదంటే అప్పుడు ఆ మొక్కకి నీళ్లు పోసి దానికి రక్షించుకుంటూ ఉండేది ఎందుకని భర్తకి సేవ చేయాలి కానీ మొక్కకి సేవ చేయడం ఏంటంటే ఈ మొక్క భర్తకి ఇతరకి అలా స్త్రీలు మంగళ సూత్రాన్ని భద్రంగా చూసుకుంటారు ఎందుకని అది వాళ్ళ యొక్క సౌభాగ్యానికి ప్రతీక ప్రతీకల ఉంటాయి కాబట్టి ప్రతీకని చూస్తూనే మీకు ఒరిజినల్ గుర్తు రావాలి ఒరిజినల్ గుర్తుకు రాని ప్రతీక అది వేస్ట్ అలాగే ఓంకారము ప్రతీక దేనికి ప్రతీక బ్రహ్మ నేను ఓంకారమును ఉచ్చేదిస్తూ భావన చే సర్వవ్యాపకమైన పరమాత్మను భావన చేయాలి భావన చేయకపోతే మళ్ళీ ఓంకారం కూడా ప్రతీకగా అది వేస్టే అవు కానీ నేను గమనించింది ఏమిటంటే ఎదుర్కొన్నా ఉన్న విగ్రహము మీకంటే బయట ఉన్నది కనుక దాన్ని చూసినప్పుడల్లా మీకు దేవుడు గుర్తుకు వస్తాడనే హామీ లేదు కానీ మీ లోపంలో ఉండే ఓంకారమును మీరు ఉచ్చేదించినప్పుడల్లా అంటే కరెక్ట్ గా ఉచ్ఛేద్దా నేను ఎటారుగా తుట్టుండి నిండా గాలి తీసి విడిచిపెట్టేప్పుడు నల్లగా ఉచ్చేదించట చేసే పని కరెక్ట్ గా చేయాలి కరెక్ట్ గా చేసినట్లయితే మీకు తప్ప మీరు తేడా చూడండి మీ దేవాలయానికి వెళ్ళే విగ్రహాన్ని చూసినప్పుడు కంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఓంకారాన్ని చరించినప్పుడు కలిగే భావన చాలా బలంగా దృఢంగా ఉంటుంది కాబట్టి ఉపాసన దృష్ట్యాక్యమందలి ప్రతీక కంటే మీ స్వరూపంలో భాగంగా ఉండే ఓంకార ప్రతీకకు విలువ చాలా ఎక్కువ ఇక అందుకనే వైదికులు దేవాలయాల్లో మీ పరువులు తీయట కూర్చొని ఓంకారం ధ్యానం చేసుకుంటూ ఉండిపోతారు తర్వాత ఇందాక నేను ఒక ప్రశ్న వేశాను ఈ ఊర్లో దేవాలయం కాకుండా గణపతి ఎందుకు వెళ్లడం అని అంటే ఈ ఊర్లో దేవాలయం అంటే మీకు లోపుమా దాన్ని చూసినప్పుడు మీకు భావన కలగలదు ఓ రూపాయలు ఖర్చు పెట్టుకుని రూపాయలు బస్సు వాడికి వాడికి సమర్పించి ఓ నాలుగు గంటల సేపు నిలబడి కాళ్ళు బాగా కాళ్ళు నొప్పులు పుట్టి అప్పుడు ప్రతీ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ భావన కూడా పంపించేస్తాడు ఎక్కువసేపు ఉండదు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక వ్యక్తి నిశ్చయ బుద్ధి మీకు కలిగి ఆ ప్రతి పని చాలా బాగా అవుతుంది అక్కడ భావనని మీరు బాగా చేయగలుగుతారు ఆ ఇందుకోసం ఇంత కష్టపడి అంటే ఒక ఆయన నన్ను ఆ భావనలో మరి ఇంటి దగ్గర గుర్తించేయగలిగితే ఇంకా అయితే స్వామి రామదాస్ని అడిగారు రాముడి భవన దేవాలయానికి అక్కర్లేకుండా ఇంట్లోనే వచ్చినా ఇంకా అది నీకు దేవాలయం అక్కర్లేదు దేవాలయం అలాగే భావన రాని వాళ్ళ కోసమే వాడికి ఇంటి దగ్గర ఉన్నంత సేపు డబ్బు రెండు సంపాదన భార్య పిల్లలు దానికి భార్య పిల్లలుంటే ప్రేమ అయితే తప్పు కాదు ప్రేమ దాంతోపాటు ఇంకా ఇతర వ్యవహారములలో ఏవేవో కలహాలు లేదు పెట్టుకుని ఉంటాడు కనుక ఆ తరగతిపోతే కొంతసేపు భావన చేస్తాడని అందుకోసం అలా అవసరమైంది గానీ మీరు ఇవన్నీ పక్కన పెట్టి ఓంకారం భావన చేయ హృదయమే దేవాలయమే తర్వాత దేవాలయంలో గంట కొంటా ఎందుకు గంట కొంటడం దేవుడికి చెవుడా దేవుడికైనా లేదు కదా గంట కొనకంటే నువ్వు ఇంట్లో చేసుకోవాల్సిన ఓంకారమును ఇక్కడైనా భావన చేయవయా అని గంట ఓంకారము దీర్ఘ గంటానాదమును పోలి ఉండు ఓంకారం చేసినట్లయితే అది గంట పుట్టినప్పుడు ఆ గంట ఎలా అయితే సాగుతుందో అలాగా ఓ అంటే అదే ఘంటాధ్వని ఘంటాధ్వని పోలి ఉంటుంది దాని నుంచి గంట వచ్చేది మన గంటనే క్రిస్టియన్ వాళ్ళు పుచ్చుకుని వాళ్ళు కూడా గంటని పెట్టుకుంటారు ంచిదే కాబట్టి ఇది మొత్తం నేను వెనుకున్నటువంటి సింబాలిజం కనుక పరమాత్మన ప్రతీక భూత బ్రహ్మయే ఓంకారము ఒంకారమే బ్రహ్మ రెండింటికి తేడా ఉన్నది విగ్రహమే దేవుడు దేవుడే విగ్రహం అయినప్పటికీ ప్రతీక అనే సంగతిని మీరు విస్మరించాలి ఎందుకంటే ప్రతీక అనే సంగతి విస్మరించాలనుకోండి అప్పుడు ఓకపోవని సౌండ్ కొట్టుకుంటారు ఓం ఓం అని సౌండ్ కొట్టుకున్నారనుకోండి అప్పుడు మీరేం చేస్తారంటే ఈ సౌండ్ని వాళ్ళు ఎవరో సూర్యలో రికార్డు చేసి టీవీలో పెడతారు అది ఆన్ చేసుకుని మీరేమో కాఫీలో అది తాగుతూ చూస్తాను ఓం నమ శివాయ ఆన్ చేస్తాడు కదా ఓన్ శివాయ ఆన్ చేస్తారు అది వాగుతూ ఉంటుంది ఓం నమ శివాయేదో కాఫీలో ఉంటారు మీరు తెలుగుదాం అలా ఉంటాయి అంచేతన అలాంటిది ఉండడానికి ఏం లేదు అని చెప్పడం కోసం ప్రతీ ఇంక అయితే సరిపడదు ప్రతి ఇంకా కనెక్షన్ ఉంటేనే కేవలం సౌండ్ కాదు ఓం ఓమని బోయీలు సౌండ్ చేస్తారు అది కాదు పాయింట్ అది ప్రతీ ఇంక పని చేస్తుందా లేదా చేస్తుంటే దానికి ఏమైనా విలువ ఉంది చేతోంటే అని అవసరం ఆ ప్రతీక అయినటువంటి ఓంకారము చేత మొత్తం వాక్ అంతా కూడా అంటే శబ్ద సముదాయం అంతా కూడా శబ్దం ప్రపంచం జాతం ప్రపంచం అనుకోండి అంతా కూడా వ్యాపించబడి ఉన్నది దీని మీద ఒక శృతిని కోర్చేస్తున్నారు శంకరులు అకారో వైసీతే ఇలాంటి శృతులు కొన్ని ఉన్నాయో మీరు చూసుకోండి అకారమే మొత్తం వాంకంత అని ఒక మాట ఉంటుంది దానికి తోడుగా ఓమితి బ్రహ్మ ఓమితి సర్వం అని ఇంకో మాట ఉంటుంది అది ఇలాంటి స్థుతులు మీరు చూసుకుంటే ఆ ఊమాంటి కల యొక్క ఓంకారము అది చాలా గొప్పపది ఎక్సర్సైజ్ చెప్తారు ట్రోట్ ఎక్సర్సైజులు తర్వాత వాయిస్ కల్టివేషన్ దాంట్లో వాళ్ళు మీ చేత సౌండ్ను చెప్పిస్తారు డాక్టర్లు వాళ్ళు ఓంకారమే అది వచ్చి వాళ్ళు ఓకమని అనుకో ఓంకారం లాగేస్తారు త్రోట్ ప్రాబ్లం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి ఓకారం అంటారు అంటే ఏ ఓంకారము అంటే తర్వాత ఆ బుక్ కొంచెం లాక్అవుట్ అవుతుందంటే అని అన్నానండి అలాగా హమ్మింగ్ హమ్మింగ్ అంట అలా హమ్మింగ్ సౌండ్ చేయండి సైన్స్ లో సైన్ మీకు జర్నల్ మెడికల్ జర్నల్స్ లో వచ్చిన మాట చెప్తున్నాను హమ్మింగ్ సౌండ్ కూర్చుని చేయండి ఎంత సరే చేయండి ఐదు అని చెప్తారు మీరు హమ్మింగ్ సౌండ్ చేయండి ఐదు మీ సైనస్ అంతా కూడా సెట్ మళ్ళీ వస్తుంది వేరే సంగతి బట్ మొత్తానికి అది వర్క్ చేస్తుందా లేదా కాబట్టి ఈ హోమ్ సంతత ఉన్నది అక్కడ వాళ్ళు చెప్పే సౌండ్కి మనం చెప్పే ఓంకారానికి తేడా అది ఓంకారం అది సౌండే ఇది సౌండ్ కాదు ఇది సౌండ్ ప్రతీక సౌండ్ ఈజ్ ఓన్లీ బిగినింగ్ సౌండ్ ఈజ్ ఓన్లీ బిగినింగ్ అసలైనంత తర్వాతే ఆ ఓంకారము బ్రహ్మది పరమాత్మది పరమాత్మ వికారామధేయమాత్రం ఇచ్చ మహిమను ఆయన చెప్తా ఈ సర్వము ఓంకారమేనండి ఎందుకంటే తెలుసిన ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ యొక్క వికారం అవుతుంది వికారం అంటే ప్రోడక్ట్ వికారం అంటే తెలుగు వికారం కాదండి ఇది తెలుగు వికారము తెలుగు ప్రమాదము తెలుగు వ్యవసాయము ఈ సంస్కృతి పదాలు అలా ఉండవు తెలుగు వ్యవసాయం సంస్కృతంలో వ్యవసాయం ఉంటే అది అగ్రికల్చర్ కాదు తెలుగులో ప్రమాదం లేదు సంస్కృతం ప్రమాదం సంస్కృతం ప్రమాద శబ్దానికి ఎలా అనువాదం చేయాలో నేను గుర్తు తీసుకుని విస్మరించి అని అనువాదం చేసి పెట్టాను వీళ్ళందరూ ఇలాంటి దానికి పుస్తకాలు ఉన్నాయి త్రివిక్రమానంద భారతీ స్వామి అలాగంటే పుస్తకాలు ప్రతి తెలుగులో రాస్తారు లేకపోతే ఫలానా పుష్వామి ఫలానా పుష్వామి పుస్తకాలు ఉన్నాయి కదండి ఉపనిషత్తు పుస్తకాలు దాంట్లో ప్రమాద దగ్గరికి ప్రమాదము అని రాస్తారుండే ప్రమాదం చేయము అని ఎందుకని అలా ఇది రాశారు గీతాలి అది ఎలా తెలుగు తెలుగులో తెలియక ఎందుకంటే దాన్ని సంవత్సరం లేదు అది చాలా తలపూర్ణ వ్యవహారం దీని మీద నేను ఈ ప్రమాద శబ్దం మీద చూడని డిక్షనరీ లేదు దాన్ని గంభీరానందంగా ఎలా రాల్సినట్ చేశాడు ఆర్టీ డిక్షనరీలో మానియల్ మానియల్ మిలియమ్స్ డిక్షనరీలో ఎలా ఇంకా తెలుగులో శబ్దార్థచాడు అని దాన్ని ఒక పూట కుస్తి దానికి ఫైనల్ గా నాకు గుర్తు బాగా విస్మరించి కూర్చుంట అది ప్రమాదం తెలుగులో ప్రమాదం అనేది విస్మరించి కూర్చోవడం రోడ్డు వేలు వెళ్తే దాన్ని ప్రమాదం వెళ్తారు విస్మరించి కూర్చోవడం అన్న ఇంకా వికారము వికారమంటేది అంటే చెన్న మీద తాతీయ పాదయ్యో చెడిపోయి వీళ్ళకి బాగుంటే వికారము ఇక్కడ అది కాదు ఎందుకంటే మీరు అలా అర్థం చేసుకుంటే అదంతా చెడిపోతుంది అందుకోసం నేను ఇంకల్లా చెప్తున్నాను ఓంకారము పరమాత్మ యొక్క వికారము వికారము ప్రోడక్ట్ కార్యలోనండి మనస్సు నిశ్చలంగా కదలకుండా ఉందనుకోండి మనస్సు ఏమి కదలదు అప్పుడు లోపల నుంచి ఒక శక్తి పుడుతుంది లోపల నుంచి పుడుతుందంటే లోపల ఎవరు ఉన్నారు పరమాత్మలున్నారు పరమాత్మ ఉంటే నామాదేవి తింటారేమో మనస్సు నిశ్చలంగా ఉంది కదా మనస్సు కదులుతుంటే ఎవరున్నారు నువ్వున్నావు మనస్సు నిశ్చిలంగా ఉంటే ఎవరున్నారు పరమాత్మ మనస్సు కదులుతున్నప్పుడు కూడా పరమాత్మ ఉన్నాడు కానీ నీ చేత కత్తి వేయబడతాడు ఇది మాండూక్య ఇది ఈ పాయింట్ ని సర్వత్రా ఉంది ఉపనిషత్తుల్లోటా ఉన్నది కానీ మాండూక్యలో చెప్పినంత స్ఫుటముగా గట్టిగా మరి ఎక్కడా చెప్పలేదు మీకంద సూచనగా చెప్పాను కానీ మా అండి వచ్చేదైతే కొండ పగల ముందు చెప్పేశాను మనసో భయమే బ్రహ్మ సంపత్ అదే కదా ఒకసారి కూడా కాదు మూడు చెప్పారు కాబట్టి మీకు మీరు పరమాత్మను వెతుకుతున్నారు వెతుకుతో గొడగట్లేదని కూడా కంప్లైంట్ చేస్తున్నారు పరమాత్మను వెతుకుతున్నారు కదా ఏ మధ్యలో అర్థము వెతికారు భోగాన్ని వెతికారు ధర్మాన్ని వెతుకారు ఈశ్వరుని వెతుకుతున్నారు కదా అందరూ వెతుకుతున్నారు కదా దేవాలయాలకు వెళ్ళడం అంటే లేదు మరి దేవాలయాలకు వెళ్ళినా పూజలు చేసినా బోట్లు పెట్టుకున్నా వ్రతాలు పాటించిన దాన ధర్మాలు చేసినా ఇవన్నీ కూడా పరమాత్మను వెతికే ప్రయోజనమే కదా దొరికాడా ఎందుకండి ఎందుకంటే మీరు వెతికి సోకు దొరికలే పరమాత్మ బాగుండదు నిహితో గుహాయ సో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అది పరమాత్మ యో వేద నిహితో నిహితం గురేమన్న ఆ పరమాత్మ గుహలో లావును ఉన్నాడు గుహంటే శంకను అంటారు హృదయాంత బుద్ధౌ నీ హృదయంలో కల ఆ విజ్ఞాన శక్తి అక్కడ దాడుకునే ఉన్నాడు గుహ గు సంవరణార్థస్య రూపం కైత్రీయ భాష ఆ గుహ అనే ధాతువుకి కప్పివేయుట అని అర్థం దాని నుంచి వచ్చిన పదము గుహ గూఢ అనే మాట గూఢము అంటే రహస్యం అది కూడా అక్కడి నుంచే వచ్చింది గుహనా గూఢ ఓకే రెండో ఒకటే ఓ సందర్భంలో దీర్ఘం వస్తుంది ఇంకో సందర్భంలో దీర్ఘం రాదు అంటే ఆ ప్రత్యయాన్ని బట్టి దీర్ఘం వస్తుంది దీర్ఘం రాదు దీర్ఘం వస్తే దీర్ఘం రాకుంటే గుహ ఓకే సో ఆ పరమాత్మ ఈ హృదయ గుహలో దాగి ఉన్నాడు సమయానంద్ గారు చెప్తూ ఉండేవాడు గా హీడర్ ఇన్ ది కేవ్ ఆఫ్ దిహా కే అక్కడ రహస్యంగా దాడి ఉన్నాడు ఆయన దాగి ఉన్నప్పుడు నీ మనస్సు కనుక విలీనమైపోతే ఆయన అక్కడ దాగి ఉన్నాడు ఆయన కొద్దిగా బయటకు వస్తాడు బయటకు వచ్చినప్పుడు ఓంకార రూపంగా వస్తాడు అంటే పరమాత్మ నుండి ఈ ఓంకారము పుట్టిన ఇప్పుడు రెండు శక్తులు ఉన్నాయి మనలో జ్ఞానశక్తి క్రియాశక్తి ఆ రెండింటి సమావేశమే ఓంకారం దాంట్లో మీకు క్రియాశక్తి ఉంది మాట కొలుకు జ్ఞానశక్తి ఉన్నది యకారము కారములు భావన బ్రహ్మ అజ్ఞానం రెండు కలిసి ఓకే ఈ రెండు శక్తులు పరమాత్మ నుంచే వస్తూ ఉన్నాయి పరమాత్మే రెండు శక్తులకి మౌనం కాబట్టి పరమాత్మని ఇక్కడ వెతకుండా బయట వేసి ఉంటారు ఇంకా ఏమిటండే బందే ఐదో ధేరో పాస్ అంతర్మే నా తంతర్మే క్రియా కళాపే నా కాశీ మే కాబు మే మైడో తేరో మాయా కవీ మయ మార్గించా అశా కవీ మయాల మహాత్మా హిందీ భోజపు హిందీ ఖగణీ అంటే మనీ గోద్రో పడే మోసీ విష్ణు పే బ హక్ష్మి మంతి మే బా హ పార్వతి చతుర్ముఖ కేసు మే బ హ సరస్వతి బస్ బా విహ బ గా గంగా గంగాఘా మే పహతా అవి గొడ మ ఎంత అద్భుతంగా చెప్పాడంటే మాయా మహాతజి అత్యద్ధుడు అయిన కబీర్దాస్ కనుక ఆ మాయ ఆ మాయ చేత కపివేయముడి పరమాత్మ కూడా ఉన్నాడు మాయ ఏంటండి నేను నాది నాది నేను శకరం ఉంటుంది దాంట్లో మూడు గుంజాలు నాది ఏడు గుంజాలు మాతల్ ముడి లేకపోతే ఆ ఏడు మంది దాల్లో మళ్ళీ ఇంకోటి మూడున్నర ఇంకోటి మూడు ఇది మాయ ఆ ఎకరం భూమి నమ్ముకుంటుంది వీళ్ళ అకౌంట్స్ చూసుకుని నమ్ముకుంటుంది ఒకప్పుడు ఆ ఎకరం భూమిని చూసే రైతు కూడా నమ్ముకుంటుంది మరి ఈ మంత్రులు ఇలాగే ఎక్సలెస్ ఉంటారు ఇదింతా రీజనబుల్ అనుకుంటారు అర్థం ఇప్పుడు ఎక్కడ మీరు తప్పించండి చూస్తా రైతుని మీరు హైదరాబాద్ లో కూర్చునే ఓ ఎకరం ఓ ఎక్కడో కట్టుకునే అది నాది నాది అని ఎక్కడ కూర్చుని లెక్కలు వేసుకుంటున్నారు అతను ఏదో సిస్టి ఇస్తున్నాడు మీరు ఎక్కలకి సపోర్ట్ గా మీరు అతను తప్పు అని అను చూడండి అంతులు గారు పుట్టుకున్న ఇస్తున్న శిస్టు కూర్చుకుని బస్ చెప్పండి మీరు ఒకరోపరం హైదరాబాద్ బస్టెట్టండి ఎక్కడ ఉండకండి అని చెప్తాను సిస్టి ఇస్తున్నా సంతోషం నన్ను నవర్లా శిస్టి ఎందుకు ఇస్తున్నాడు నేను అంటే ధర్మం అనేది ఉంది కాబట్టి ఇస్తుంది ధర్మం లేకపోతే ఇవ్వడం ధర్మం ఇప్పిస్తూ ఉంది ఆ ధర్మం యొక్క బలం అంటే ఆ ధర్మానికి అంత శక్తి కదా వాడికి తెలియకుండానే వాడి హృదయంలో ప్రవేశించి డబ్బులు నీవు కవుగా వాళ్ళని ఇచ్చేసి ఇది అక్క అది నాది ఈ మొక్క నాది ఆ మొక్క నెయ్యి ఈ ఎకరాలు ఐదు నాలుగు ఈ డొక్క ఈ డొక్కలు నావి ఆ డొక్కలు నీవి అంత మాయ మనుష్యులు ఈ మాయా ప్రవాహంలో పడుకుంటూ పోతూ సో ఆ మాయ ఎప్పుడైతే పక్కకి తప్పి ఉన్నదో పక్కకి తప్పి ఉపాయం ఏమిటి కనుక పరమాత్మ యొక్క వికారము పరమాత్మకి పేరు అంతకంటే నామధేయ మాత్రం ఇచ్చత ఓంకార ఏమ ఇదంతమంది నామ అవడానికి పేరు మాత్రమే నా ఉదయం మాత్రం అవడానికి పేరు తప్ప మరొకటి కాదు కానీ పేరుకి పేరు గలవాడికి తేడా లేదు పేరు మీ నోట్లో ఉండి పేరు గలవాడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి ఏమైనా ఉపయోగం అలా ఉంటుంది పేరు నోట్లో ఉంటుంది పేరు గలవాడు ఎప్పుడు ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు మీరు సపోజ్ కడుపులో బొట్లు వచ్చాయనుకోండి పేరు అమెరికాలో ఉన్న వారిని ఉద్దేశించి పేరుతో నా కొడట అని పిలిచేది అనుకోండి మరికి వినపడుతున్నా హోమ్మను తీస్తే వినపడుతున్నా వినబడుతుంది దాంట్లో సందేహమే లేదు మీరు హోమ్లు పిలిచి చూడండి దండంగా వినపడుతుంది వినపడి ఎవరు తెలుస్తున్నాండి కడుపులో బోర్లు కుదితండి తగ్గ తగ్గినట్లు అనిపిస్తాయి కొంత తగ్గబుద్ధనేవి తగ్గినట్లు అనిపిస్తాయి కాబట్టి ముందుకేపుడు కూడా ఓకమని మూలగాలి కాని కొడతా అని మూల రోగం వచ్చి మొత్తం లేదు మళ్ళా అలా మూలగా మెడికల్ పడిస్తారు నేను ఇక్కడ ఒక నేను ఈ జగత్తుకు చెందిన వాడిని కాను నేను ఆ పరమాత్మకు చెందినవాడిని పరమాత్మకు అంశ నేను ఈ జగత్తులో అంశ కాదు వీళ్ళెవళ్ళు నా వాళ్ళు కాదు నేను వీళ్ళవాడిని కాదు నేను ఆ నేను నీ వాడను నువ్వు నా వాడిని నన్ను నువ్వు నేసి నీలో కలుపుకో అని మూలగాలి అది మూడిది మద్ద రోగం వచ్చినప్పుడు అది నూనిది మన జరువులు ఇలాంటి క్లాస్ వస్తే తెలుసు ఎందుకంటే అందరూ మూల మూలక తప్పదు ఏదో లేరు కడుపులో మూతలు వచ్చింది తర్వాత ఓంకారం వచ్చింది అనుకోండి మూలగడం రాకపోయినా మూలగడం తెచ్చుకోవచ్చు దీనికోసం తప్పేం కాదు ఓంకార రోగంగా మూలగడం మూలిగితే రిలీఫ్ వస్తుంది ఓంకారంలో మరింత రిలీఫ్ వస్తుంది తర్వాత ఎప్పటికైనా ఈ దేహం పోయితే అవడానికి పేరే నామేజ మాత్రం అవడానికి పేరే కానీ మరి పేరులో ఎంత తేడా ఉందో తెలుసిన మిగతా పేర్లు వంటిది కాదు సో ఇది ఎలాంటి పేరు అంటే ఈ సర్వము ఓంకారమేనని తేలినది ఎందుకంటే నామములన్నీయు పరమాత్మ వికారములు మాత్రమే ఇందువలన ఈ సర్వము ఓంకారమేనని తేలినది అలాంటి పేరు అంతనే ఒక రైల్లో ఒక కథను ప్రయాణం చేస్తున్నాడు కథను గుర్తుకొస్తున్నా మొదలు పెట్టాను చూద్దాం ఈ లో ఒక అతను పర్స్ పారేసుకున్నాడు ఆ పర్సులో డబ్బు ఉంది టికెట్ కూడా దాంట్లోనే ఉంది ఈ టికెట్ కలెక్టర్ వస్తున్నాడు వస్తుంటే అతని కాల్ పేదో తెలియదు ఏమిటా చూస్తే పనులు తీసేలో పెట్టుకున్నాడు టికెట్ కలెక్టర్ ఆ టికెట్లన్నీ చెక్ చేసుకుంటూ ఈ సీట్ నీళ్ళు వస్తే వీళ్ళు తెగ వెతికేసుకుంటున్నారు ఇష్టమైంది కదా సార్ పరస్సు పడిపోయిందండి దొరకట్లేదు దానికోసం అంటే ఎక్కడో పడింది అని అడిగాడు అదో అక్కడ ఎక్కడో పడిందండి ఇప్పుడు బయట పోయి కాఫీ తేగడానికి పోయినప్పుడు ఆ దారిలో ఎక్కడో పడింది ఏమో ఎక్కడ పడిందో నాకు దొరకలేదు ఏముంటుంది పరస్సులో ఏముండీ రూపాయలున్నాయి టికెట్ ఉంది నా పేరు కూడా రసిన కాగితం ఉంది దాంట్లో కృష్ణుడు ఫోటో కూడా ఒక నేను అని చెప్పాడు అప్పుడు అతను ఏవులాంటి పరిస్థితి తీసుకుని చెప్పినవన్నీ ఉన్నాయి పరిస్థితి దీని మీద ఆ పరస్సు టికెట్ అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ అడిగాడు పరసులో కృష్ణుడు ఫోటో ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాడు అంటే ఏం చెప్పాడు నేను మొట్టమొదటి కాలేజీలో యూనివర్సిటీలో చదివే రోజుల్లో నేను అమ్మాయిని ప్రేమించాను అమ్మాయి ఫోటో పెట్టుకున్నాను ఆ తర్వాత అమ్మాయిని పెళ్ళాడాను ఆ అమ్మాయి ఫోటో ఉండేది ఆ తర్వాత అమ్మాయి నన్ను కాళ్ళని ఎవరితో పోయింది ఇంకెందుకు అని చెప్పేసి తర్వాత డివోర్సు ఇవే ఇవే ఇంకెందుకే ఇంకా అమ్మాయి వెయ్యి వెళ్ళి పెట్టి పోవడంతో పోయినప్పుడు ఆ అమ్మాయి ఫోటో పెట్టుకుని తిరిగి ఉపయోగం ఉంది అని చెప్పేసి ఆ ఫోటో తీసేసాను తీసేసి నేను మా నాన్నగారి దగ్గర చదువుకున్నాను ఆయన ఫోటో పెట్టుకున్నామని చెప్పేసి ఆయన ఫోటో పెట్టుకున్నాను ఆయన ఏమో కొంత కాలం అయ్యే వాడికి ఆయన కాలం చేశారు ఇంకా సరే ఆయన చూసినప్పుడు అలా ఆయన గుర్తుకు రావడం మనస్సుకి కష్టపరి పెంచడం ఎందుకని ఫోటో తీసేసి మా అమ్మగారి ఫోటో పెట్టుకున్నాను అది ఆవిడే కాలం చేసింది ఇప్పుడు ఇంకా ఎవడు ఫోటో పెట్టుకోవాలంటే ఎవడు పోడో వాళ్ళ ఫోటో పెట్టుకోవాలని ఈ పోయి వాళ్ళ పుట్టుకోవడం ఎందుకు ఊరితో పెట్టినప్పుడు కూడా మళ్ళీ దాన్ని తీసి ఇంకోటి పెడుతూ ఉండడం అప్పుడు నేను మహాత్ములను అడిగాను పోని అడిగితే గీతా జాతీయుడు పోడురా ఎక్కడికి పోడు నీతో ఉంటాడు నీ హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు ఇది అద్వైతులు ఇలా ఉంటారు వీళ్ళు అనుకుంటారు భక్తి అంటే వాళ్ళ సొత్తు వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీ పర్సనల్ ప్రాపర్టీ అద్వైతులకి భక్తి లేదని అనుకుంటారు వాళ్ళకి ఏం తెలుసు భక్తి అంటే వాళ్ళు భక్తి అంటే నిదాం రియల్ భక్తి వాళ్ళు ఎరగరు భక్తులు దేవుడు అద్వైతుడి దగ్గరికి వచ్చే నేర్చుకోవాలి అప్పుడు ఒక ఆచార్యుని అడిగితే గీతాచార్యుడు ఫోటో పెట్టుకో గీతాచారుడు ఎక్కడికి పోడు నీ హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు అని చెప్పాడు అందుకోసం పెట్టుకుంటాను అదే మళ్ళీ చెప్పే చిత్తాంతం అదీ మయ అయితే తల్లి మజా మజా ఆనందం పట్టింది అని చెప్పి ఓంకారాన్ని బ్రహ్మని పరమాత్మని పెట్టుకుంటే రోగం వచ్చినా కష్టం వచ్చినా ఆఖరికి మృత్యువే వచ్చినా కూడా మనకి రక్షణగా ఉంటుంది మీద సెకండరీ వేటి స్థానంలో ఉంటాయి వంటి మనం కాదనము కాబట్టి ఓంకారమే సర్వము ఈ ఉపదేశము ఇదేదో కింద సాధికం లాగా లేకపోతే ఏదో మరి వేదాంత పాఠం అంటే ఇలా ఉంటుంది కాబట్టి అలాగే ఉండాలి కాబట్టి ఉంది అని కాదు జీవన సందేశము మనిషి జీవితానికి అసలైన సందేశం అయితే ఒక్కటే మిగతా అన్నీ వచ్చిపోతూ ఉంటాయి పోయేవిగా వచ్చే వివాళ్ళు ఎప్పుడూ మనతో ఉండేదే అదే ఓంకారము అది పరమాత్మ మనోహృదయంలో ఉన్నారు రెండు సార్లు అన్నారు ఆఖరిని మీరు గమనించేలో లేదో ఓంకార ఏ సర్వం ఓంకార ఏ సర్వం రెండు సార్లల్లా ఎందుకన్నారంటే ఓది ఈ సర్వము ఈ ఆస్తి పాస్తి ఇల్లు వాల్సలి భార్య పిల్లలు భర్త బంధువులు ఇవంతా కూడా నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ ఇవన్నీ కూడా ఓంకారము కాబట్టి నువ్వు ఓంకారం పట్టుకోవు మిగతా వాళ్ళని వాటి వాటిని వదిలిపెట్టడం వల్ల ఏమి ఉండదు ఓంకారం పట్టుకుంటే అవన్నీ వదిలేసినట్టే మళ్ళీ పరికట్టుకుని వదిలిపెట్టడం వల్ల ఏమి ఉండదు అవన్నీ కూడా ఓంకారంలో అంతర్గతం అయిపోతాయి మనం ఎవరిని కాదని దోషిపుచ్చి దేమీ ఉండదు ఎవరు ఉండే తోట వాళ్ళు మనం ఓంకారాన్ని పట్టుకుంటాం ఓంకారాన్ని పట్టుకోవడం ద్వారా అందరినీ పట్టుకున్నట్టే కాబట్టి మీరు ఓంకారం పట్టుకుని మిగతా వాళ్ళని పట్టుకోవడం మానేసారి వాళ్ళు సంతోషించారు కూడా ఈ మధ్య నన్ను పట్టుకోవడం మానేసాడు విశాక్తిగా ఉందని వాళ్ళకు కూడా విశాఖ కాబట్టి ఎవరిని నిరాకరించడం అందులో తాత్పర్యం కాదు ఓంకారమును పట్టుకొనిటే ప్రధానము అని దానిమీద ఉండే ఆదరం ప్రేమను సూచించట కొరకు ఓంకార ఏ వేదం సర్వం అని రెండు సార్లు చెప్పినది లోకాష్పాదన కథనం అంటే మన వాడు ఆ ప్రజాపతి గారి తర్వాత ఏం చేశాడంటారు ఆ ప్రజాపతి గారి సంగతి చెప్పారు కాదు మీరు ఓంకారం అయ్యాది కథంటే లోకాలని పెట్టాడు దాన్ని పిండి సారంభించాడు భూర్భు ఆ చిబరాసు ఆ మూడు ఏం చేసాడు మళ్లీ సార అదంతా కథ ఓకే మీరు ఆ కథని కథని గంచికి చేర్చండి మళ్ళీ మొదలు పెట్టద్దు ఆ కథ గురించి ఇంకేదీ లేదు అదేమి హిస్టరీ కాదు ఇది హిస్టోరీ ఆ లోకములను తయారు చేయటం దాని నుంచి సారం చూట కూడా ఓంకారము యొక్క మహిమను స్థుతించుట కొరకు చెప్పారు తప్ప అది ఒక హిస్టరీ కింద తెలిపిందేమీ కాదు అనే చోటు నాయన కథను కూడా తెలియజేసి పెట్టారు లోకములు వేదము మొదలగు వాటి ఆవిర్భావము శృతి ఓంకారమును స్థించడం కొరకై ప్రస్తావించినది అని తెలియవలేను అందుకోసం పెట్టాడు తప్ప కానీ తెలియవలేను ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన ఇటీవ నుంచి వచ్చింది భాష్యంలో ఇటీ ఇది అంటే తెలుగులో ఎవరు రాయాలి అని అని చొక్క పెట్టాలి అని అని చొక్క పెడితే దీన్నే అంటారు ముక్కస్ ముక్కార్థ అని అని గుర్త ఉందా గుర్త అందుకోసం తెలియవలేను అనే కట్ అప్పుడప్పుడు టీకాకారుడు ఇలాంటి సలహాలు ఇస్తాడు ఒక చోటిస్తే అది చోటికి మనం ఇది జానీయా ఇత్యర్థ ఎవడో టీకాకారుడు రాసూ అందుకోసం నేను అలా రాశాను ఇక్కడ కాబట్టి ఇంకోటి కాబట్టి అంటే అనువాదం అనేది అంత లోతుగా చేయాల్సి ఉంటుంది నా అభిప్రాయం ఓం పౌర్ణముదం పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణ శిష్యతే ఓం శాస్త్రి శాస్త్రి శాస్త్రి